హే కవిపమశ్రవస్తేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గిరు పరంపరా సతయుక్ భీతిపూర్వకం దామి బుద్ధియోగంతం యే నముపయాి సతతయుక్త అంటే సర్వకాలయందు సర్వాస్థులందు ఈశ్వరునితో కలయికను భావనారూపమైన సంబంధమును భావనారూపంగానే ఉంటుంది సో ఫిజికల్గా ఏమీ ఉండదు ఈశ్వరుడు ఏమి ద్రవ్యం కాదు ఒక ద్రవ్యం ఇంకో ద్రవ్యంతో కలయిక పెట్టుకోవడం అన్నది అలాగేమీ లేదు ఈశ్వరునితో సంబంధం భావనారూపంగానే ఉంటుంది అటు ఎందుకంటే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కనుక చిన్మయస్వరూపుడు కనుక చిద్రూపుడైన జీవును చిద్రూపుడైన ఈశ్వరునితో భావనామయమైన సంబంధమే ఉంటుంది భేద దృష్టి ఉన్నంత వరకు సో అటువంటి సంబంధాన్ని నిరంతరము కలిగి ఉండుట దానికి ఆ విధంగా మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఆ విషయాన్నే నిన్న కొంతవరకు మనము చర్చించినాము భాం ప్రీతిపూర్వకం ఈశ్వరుణ్ణి ప్రేమపూర్వకంగా సేవించుట భజించుట భజించుట అంటే ఫిజికల్ యాక్ట్ పూజ చేయటం కీర్తన చేయటం ఆ విధంగా ఒక కర్మరూపంగా చేస్తే ప్రేమతో కనుక ఒక కర్మని చేసినట్లయితే అది భజనము అనబడుతుంది లేదా అంటే చేతులతోటి కాళ్ళతోటి చేస్తే కర్మ ప్రేమపూర్వకంగా చేస్తే అది భజనము అనుభవించే తర్వాత వాగ్ద్రూపంగా భజనము అంటే నామస్మరణము నామజపము అది వాగ్ రూపముగా తర్వాత మనస్సులో భావన చేయుట ఉపాసన అంటారు లేదా నామమునే స్మరించుట ఈశ్వరుని స్మరించుట అది కూడా మానసికమైనటువంటి భజనము సో కాలిక వాచిక మానసికములు మూడు లెవెల్స్లో కూడా ఆ భజనము అనేది ఉంటుంది అయితే ఆ భజనము భజనము అనేది దానికి ఫౌండేషన్ ప్రీతి ఉండాలి ప్రేమ ప్రేమ ఉండాలి ముందు ప్రేమ ఉండి ప్రేమ ఉన్నట్లయితే వచ్చే సంకల్పము కానీ మనస్సులో పుట్టే సంకల్పం కానీ నోటి నుంచి వచ్చే మాట కానీ చేతుల నుంచి వచ్చే చేత కానీ అన్నీ సక్రమంగా ఉంటాయి ముందు ప్రేమ ఉండాలి ప్రేమ లేకుంటే ఈ త్రికరణముల ద్వారా వచ్చేటువంటి క్రియలన్నీ కూడా చెడిపోతాయి వాటిల్లో సొగసు ఉండదు ప్రేమ ఉండాలి ముందు ఒక ఒక సెయింట్ లిపర్సం ఆ కథన అనేవాడు ఇక్కడ ఐ థింక్ సెయింట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఏదో అలాగంటే ఒక సెయింట్లీ పర్సన్ ఆయన ఏమన్నాడు అంటే లవ్ అండ్ యూ డూ అండ్ డూ వాట్ యూ విల్ సో ముందు లవ్ ప్రేమ తర్వాత ఏం చేయాలి ఇంకే నువ్వు ఏం చేసినా పర్వాలి మొత్తం వరకు లవ్ తర్వాత ఏం చేసినా పొలాలి ఏం చేయాలో చెప్పలేదు ఆ సందర్భాన్ని బట్టి నీ నువ్వు చేసిన సంకల్పం సక్రమంగా ఉంటుంది మాట్లాడే మాట సరిగ్గా ఉంటుంది ప్రేమపూర్వకంగానే ఉంటుంది ప్లస్ చేష్ట కూడా ఆ ప్రేమను ప్రకటించేది కానీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే లవ్ లాస్ట్ కండిషన్ కూడా అదే కాబట్టి భజతాం ప్రీతిపూర్వకం ఏ ఏ కర్మలను చేశారు ఎటువంటి కర్మకాండను ఆచరణలో పెట్టారు లేకపోతే కీర్తన ఎంత చేశారు ఏది చేశారు ఇవన్నీ కూడా సెకండరీ ప్రైమరీ కండిషన్ ఏమిటంటే లవ్ సో ప్రేమ ఆ ప్రేమ అనేది మీరు సంకల్పం చేసి విల్ తోటి దాన్ని మీరు సంపాదించలేరు అది సహజ సిద్ధముగా దానికి ఆ సహజత్వం కావాలి కాబట్టి మీరు ఆ సహజత్వం వైపు మీరు ఎప్పుడైతే పయనిస్తారో ప్రేమ అది హృదయంలో ఆవిష్కూరకం అవుతుంది ఉదాహరణకి నేను చాలా దృష్టాంతాలు నిన్న కూడా చెప్పి ఉన్నాను బహుశా సో గులాబీ పువ్వు వికసించింది అంటే అది ఒక ప్రయోజనం కొరకు వికసించలేదు ఎవరినో ఒకరిని ఉద్దేశించి వికసించలేదు అత్యంత సహజంగా వికసించింది చంద్రుడు వెన్నెళ్లలోనూ కాసుకొని పిండి ఆరబోసినట్లుగా వెన్నెళ్లతోటి జగత్తు మంత్రలో నింపుతాడు ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసింది కాదు జస్ట్ అత్యంత సహజమైనటువంటి మూవ్మెంట్ ఆ కదలిక ఆ స్పందన అత్యంత సహజమైన స్పందన ప్రేమ అత్యుది ప్రేమ ప్రేమ అనే స్పందన అత్యంత సహజమైన స్పందన సో వీడు స్వరూపము ఆనందము సచిదానందం కదా సో ది డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆనంద ఈజ్ లవ్ అని అంటారు సో ఆ ఆనందము ఒక ఇంటరాక్షన్లో మీ ఇతరులతో వ్యవహరించే సందర్భంలో లేదా లోకంతో వ్యవహరించే సందర్భంలో ఆ ఆనందము అభివ్యక్తమైనట్లయితే దాని రూపం ఎలా ఉంటుంది అంటే ప్రేమ రూపంలో ఉంటుంది అత్యంత సహజమైనటువంటి ఒక సెంటిమెంట్ అది ప్రేమ కనుక ఆ ప్రీతిని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది దీని గురించి కూడా నేను విస్తారంగా నేను నిన్న మాట్లాడి ఉన్నా అయితే ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనం ఈ భజనం చేస్తున్నాం కదా ఈశ్వరులకు ప్రీతిపూర్వకంగా చేసే భజనము వలన ఈశ్వరుడు ప్రసన్నుడైనాడా అని ఎలాగో తెలుసుకోవడం ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడని మనకేం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎప్పుడు కూడా ఈశ్వరుడు ప్రసన్నుడు అయ్యాడని ఆయన వచ్చి మీ ముందు నిలబడి ప్రసన్నుడు అయ్యాడని ఏమి చెప్పడం ఒకవాళ్ళు చెప్తే ఆయన ఈశ్వరుడే కాకుండా పోతాడు మీ ముందు వచ్చి నిలబడ్డవాడు మీకు మీకు మీకు తెలుసుకోడు ఈశ్వరుడు అవడు టు నో గాడ్ ఈజ్ టు దినై గాడ్ ఈశ్వరుణ్ణి మీరే క్షణంలో తెలుసుకున్నారో అప్పుడు ఈశ్వరుడు అన్యుడు అయిపోతాడు దృశ్యుడైపోతాడు జడు టు నో గాడ్ ఈజ్ టు దినై గాడ్ కాబట్టి ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడి నాన్న నీవంటే చాలా ప్రీతి కలిగింది కదా నాకు అని అలాగే మీకు చెప్పడం దిట్ ఈస్ నాట్ ది ఇండికేషన్ లేదా కళలో కనుపడి చెప్తాను ఇది ఒక భ్రమ వ్యాగరణం వస్తే భ్రమ అని కల్పితం ఏం చెప్తారు కళలో కనపడి చెప్పాడంటే అంటే మీ మనస్సు ఆ విధంగా మీ ముందు చూపించింది అర్థం అంతకు ముందు వేరే అర్థం అయిందండి కాబట్టి ఈశ్వరుడు మనం చేసే భజనము వలన ప్రసన్నుడైనాడు అనే అనే భరోసా అని ఎలా తెలుసుకోవడము అంటే దానికి ఒక పద్ధతి ఉంది నీవు చేసిన భజనము వలన నీకు ప్రసన్నత కలిగినదా అది నువ్వు చూసుకో నువ్వు ఏదైనా ఒక కర్మ చేసావు లేకపోతే ఒక జపన చేశావు ఒక కీర్తన చేశావు నామస్మరణం చేసావు నువ్వేది చేస్తే అది ప్రీతిపూర్వకంగా చేశావు ఆ తర్వాత నీ మటిక్కి నీకేమనిపించింది నీకు ఆ ప్రసన్నత ఆ ప్రీతి నీకు కలిగిందా నీకు కనుక ప్రసన్నత కలిగితే ఈశ్వరుడు ప్రసన్నుడైనట్టే నీవు నిన్ను నీవు కాంప్లిమెంట్ చేసుకో అభినందించుకోగలిగితే ఎస్ నేను ఈరోజు మెడిటేషన్ చాలా బాగా చేశాను ఈ పూజ నేను చాలా బాగా చేశాను లేకపోతే ఏదైనా రుద్రాధ్యాయమైనటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని రిసైడ్ చేయటం ఎస్ ఐ హీ క్లీన్ వెరీ క్లీన్ అని మీ మటుక్కు మీకు ప్రసన్నత కలుగుతుంది కదా కలిగితే నౌ యూ కెన్ బీ ష్యూర్డ్ ఈశ్వరుడు ప్రసన్నుడైన అదే ఆ విధంగా కాబట్టి మనము చేసే భజనము మనకు ప్రీతిని కలిగించినట్లయితే మనం హ్యాపీగా ఈశ్వరుడు ప్రసన్నుడైనాడు అని తెలుసుకోవచ్చును ఎందుకంటే ఈశ్వరుడు మన హృదయంలో ఆత్మ ఆత్మచైతన్య రూపంగా ఉంటాడు ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తూ పదమూడో అధ్యాయంలో చెప్తారు మనం ఇంకా రాబోతోంది ఉపద్రష్టాను అంతా చె భర్త భోక్త మహేశ్వర సో ఉపద్రష్ట అంటే చాలా దగ్గరగా ఉండి చూస్తాయి హనుమంత హనుమంత అంటే తాస్తూ ఉంటాడు కాబట్టి మీరు జపం చేశారనుకోండి మీ జపాన్ని చాలా దగ్గరగా ఉండి సాక్షిగా చూసింది ఎవరు మీరే ఉపద్రష్ట మీరే చేసింది మీరే సాక్షిగా చూసింది మీరే ఒక సాక్షిగా చూడండి మీరు చేసిన జపాన్ని మీరు సాక్షిభావంతో దర్శించండి అప్పుడు మీరు ఉపదృష్ అవుతారు అవెను వెంటనే ఎస్ దిస్ ఈజ్ నైస్ అని మీరు అనుమోదనం చేయండి అనుమంత అనుమోదనం కనుక మీరు చేస్తే సాక్షిగా దర్శించి మీరు అనుమోదనం చేయగలిగితే మీకు ప్రసన్నత ఎప్పుడైతే కలిగిందో మీరు ఆటోమేటిక్గా మీరు నిష్కర్షకు ఏమంటే ఈశ్వరుడు ప్రసన్నుడైనాడు ఇంకేతనే ఇప్పుడు మన వాళ్ళు తథాస్తు తథాస్తు అంటూ ఉంటారు అలాగే కర్మకాండలలో కూడా ఈ తథాస్తు అనే మాటని ఐదారు తోట్ల వాడుతారు సర్వేదిన సుఖునో భవంతు తథాస్తు అనుకుంటారు ఎందుకంటే మీరు అనుమోదనం చేస్తూ ఉంటే అనుమోదనం చేసినట్టే ఈశ్వరుడు మీ హృదయం ద్వారానే అనుమోదనం చేయాలి మీరు చేసిన భజనమును మీరు తథాస్తు అని అనుమోదనం చేసుకోగలిగితే ఈశ్వరుడు అనుమోదించినట్లే మీ భజనము వలన మీకు ప్రసన్నత కలిగితే ఈశ్వరుడు ప్రసన్నుడైనట్లే కాబట్టి మీరు ఇట్ వర్క్స్ ది అదర్ వే ఆల్సో ఎలాగా మీరు ప్రీతి భజనము చేయుడు చేయడం అయిపోయిన వెంటనే అని శ్రీకృష్ణుడికి సమర్పించండి సమర్పించడం అయిన మీరు ప్రసన్నతను తెచ్చిపెట్టుకోండి ఈ వికం ప్రసన్న ప్రసన్నంగా ఉండండి ఈ పూజ ఏమైపోయిందో దీంట్లో లోటు వచ్చేసిందేమో అపరాధం అని భయాన్ని మీరు పెడితే మీకే ప్రసన్నత కలగలేదు అంటే ఈశ్వరుడికి కూడా ప్రసన్నత కలగలేదు కాబట్టి అటువంటి ఛాతస్థను మీరేం పెట్టుకోకండి అటువంటి వేరితనం ఏం పెట్టుకోకండి మీరు ప్రసన్నలేకుండా వెంటనే నేను హృదయపూర్వకంగా ప్రీతిపూర్వకంగా ఈ భజనమును చేసినాను అని మీకు మీరు ప్రసన్నులైపోండి మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మీకు మీరు తథాస్తు అనండి ఈశ్వరుడు ప్రసన్నుడైనట్లే అవుతుంది కాబట్టి తనను తాను అనుమోదనం చేసుకునుట తన ఎడల తాను ప్రేమగా ఉండుట అది కూడా మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మనం మనల్ని మనం నిందించుకుంటూ పాపోహం పాపకర్మాహం అన్న ఒక అసందర్భపు శ్లోకం ఒకటి అలాగా మిమ్మల్ని మీరు నేను పాపిని నేను పాపిని నేను పాతకుండను అని ఉంటే మీరు అలాగే మిగిలిపోతారు కాబట్టి నేను ప్రసన్నుడనైతేని నేను ఆత్మస్వరూపుడను తత్వమశన శృతి చెప్తా ఉంటే అహం బ్రహ్మాస్మి అని అనుకోవడానికి మీకేమిటి అభ్యంతరం వేదం మీ దగ్గరకు వచ్చే తత్వమర్తి అని చెప్పినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి అహంబ్రహ్మాస్మ ఉండాలా అక్కర్లేదా అవునో కాదు అని మీరంటే సరే తర్వాత చూద్దాంలే అంటే కాబట్టి ప్రీతి ప్రేమలో అది కూడా ఇంక్లూడెడ్ అండ్ యూ లవ్ ది ఎంటైర్ యూనివర్స్ అల్టిమేట్లీ యూ లవ్ యువర్ సెల్ఫ్ ఆల్సో కాబట్టి దీనిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఎనివే భాష్యకాలు నిత్యాయుక్త నివృత్త సర్వబాహ్యైనా అది నేను చూసి ఉన్నాము భజతాం సేవమానా నిరంతరంగా సేవిస్తూ ఉన్నవారు అక్కడ ప్రత్యయానికి అర్థం ఉంటుంది వర్తమాన కాలం కదా భజతాం భజన్ శత్రువు అనే ప్రత్యయండి ప్రజశాల సేవమానాం అదన్నింటికి వర్తమానార్థం సో నిరంతరంగా మీరు చేస్తూ ఉంటారు అదేదో అప్పుడేదో చేశామండి అని కాదు ఇప్పుడు చేస్తూ ఉన్నారు అప్పుడు చేశారు ఇప్పుడు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు భజతాం సేవమానాం వెంటనే శంకర్లు ఓ ప్రశ్న వేసుకుంటున్నారు దేవుణ్ణి భజిస్తున్నారు అనగానే దేవుణ్ణి భజిస్తున్నాడు అనగానే ఏ ఉంటుందబ్బా వీడు వీడేని కోసం భజిస్తున్నాడు అని ఒక ప్రశ్న మొన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొన్న చిన్నపిల్లలందరూ రామకోట రాస్తున్నారు ఆ దేవాలయంలో ఎవరో ప్రమోట్ చేశారు విచ్ వెరీ ఫైన్ ఆ కాయితాలని ఇచ్చారు పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రాస్తున్నారు శ్రీరాము ఈ టీవీ నైన్ కూడా ఎవడో వెళ్ళి మీరు రామకోట రాస్తున్నారు కదా మీకు ఈ పైన ఎవడు చేయమన్నాడు అంటే వీళ్ళు చేయమని చెప్పారు మేము చేస్తున్నాం హౌ డూ ఫీల్ డౌ ఫీల్ గ్రేట్ మాకు చాలా సంతోషంగా ఉంది మీరు రామగౌడ ఎందుకు రాస్తున్నారు అంటే కోరికలు తీరడం కోసం రాస్తున్నాము అని చెప్పారు సో శంకరులు కూడా అలాంటి ప్రశ్నే వేస్తున్నారు సిమిలర్మర్థిత్వాది నా కారణేనా ఓహో మీరు ఈశ్వరుణ్ణి భజిస్తున్నారు కదా అవునుండి భజిస్తున్నాము బహుశా మీరేదో ఒక కోరికని మనస్సులో పెట్టుకుని భజిస్తూ ఉండి ఉంటారు అవునా అని అడిగారు కిం అర్థిత్వాది నా కారణమైన ఒక అర్థాన్ని కోరి అర్థమును కోరువాడు అర్థి అర్థత్వం అంటే ఎప్పుడో ఏదో ఒకదాన్ని కోరుతూ ఉండడం వాల్పింగ్ పర్సనాలిటీ అంట ఎప్పుడు సంతోషం అనేది ఉండదు ఎప్పుడో ఒకటి కోరుతూ ఉండదు నిరంతరం సో దేవాలయానికి వెళ్తున్నాడు అనుకోండి ఏ కోరిక లేకున్నా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఏదో కోరిక ఉంటే మంచిదేమోనో మీరు ఆలోచిస్తాడు ఇప్పుడు ఏ కోరిక కోరుగా ఏ కోరిక లేదు కదా ఏ కోరిక లేదంటే అర్థం వేయండి పూర్ణమైన అవస్థలో ఉన్నాడు అయినా కూడా వెతికి మనకి ఏది లేదు ఏది లేదనే కోరిక నేను కోరిక నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళాను ఎక్కడ పూజారి గారా కోరిక ఏమిటో చెప్పండి సంకల్పం ఇస్తాను అక్కర్లేదు చెప్పండి కోరిక చెప్పాలండి దేవుని దగ్గరికి వచ్చి కోరిక చెప్పకపోతే అలాగే చెప్పండి అంటే ఏమీ లేదా కోరిక అంటే కోరిక లేకపోవడం ఏంటండి చెప్పండి సో ఈ విధంగా వాంటింగ్ పర్సనాలిటీ మనిషి వ్యక్తిత్వంలోనే ఒక లోటు ఒక వెలికి అలా నిరంతరంగా ఉంటే ఆ వెలికి నుండి ఆవిర్భవించే ఆ భావములోకే కోరిక అని చేయాలి ఎప్పుడైనా సరే కోరిక అనేది పూర్ణత్వం నుంచి రాదు పూర్ణత్వం నుంచి కోరిక పుట్టదు వెలికి నుండియే కోరిక పుడుతూ ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి వీడు భజిస్తున్నాడు అంటే వీడు అర్థి అయి ఉంటాడు ఏదో కోరికను సంపదను కోరివాడై ఉంటాడు సంపద కాకపోతే భోగాన్ని కోరివాడై ఉంటాడు ఇదేం కాకపోతే ధర్మము అంటే స్వర్గాది ఇతర పరలోకాన్ని కోరివాడై ఉంటాడు అని లోకంలో దృష్టి అలా అది మనసులో పెట్టుకుని వారు ప్రశ్న వేశారు కిమర్థిత్వాది నా కారణేనా దానికి సమాధానం ఈశ్వరుణ్ణి భజించేది అందుకోసం కాదు మరి ఎందుకోసం ఆ ఎందుకోసం అన్నదే ప్రశ్న అదే సమస్య కూడాను నిన్న దీని గురించి కొంత చర్చ చేసినా ఉన్నాము ప్రీతిపూర్వకం ప్రీతి మాం భజతా కాబ ఏ రకమైన కోరిక ఉండి భజించుట కాదు ప్రేమతో భజిస్తున్నాడు కోరిక పూర్వకంగా భజించట్లా కామనాపూర్వకంగా భజించటంలా ప్రీతిపూర్వకంగా భజిస్తున్నాడు దేవుడు కాబట్టి నోరు వాయా లేనివాడు కాబట్టి మన కోరికలన్నీ విని ఆయన నోరు మూస్తూ ఉంటున్నాడు సపోజ్ మీరు గృహస్థుడు భార్య వద్దకు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వేమో చాలా కట్నం అది బాగా తీసుకొచ్చావు లేకపోతే మీ నాన్నగారితో చెప్పి నాకు మంచి ఖరీదైన జామాలు అవి పెట్టించావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆవిడ ఏమంటుంది ఏమంట మాట్లాడు సపోజ్ మా నాన్నగారు కొత్త వస్త్రాలు పెట్టకపోతే ప్రేమించడం మానసు కావా ఏమి అని అడుగుతుంది మనిషి అన్నవాడు ఎవడు ఒక కొడుకుతో ఏ రే నువ్వు నేను చచ్చిపోగా తద్దినం పెడతావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వాడు ఏమంటాడు ఏమో నేను పెడతానో పెట్టనో బి సో ఈశ్వరుడు అని కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా దేవుడా నేను నా కోరికలన్నీ కాబట్టి నేను నిన్ను పూజ చేస్తున్నాను అని ఇంకా పూజ చేయడానికి ముందే వీడు కోరికలు ఇష్టం ఎదురకుండా పెట్టి దేవుడు కనుక ఏం మాట్లాడతాను కాబట్టి ఈ ధోరణి అని కొంత తగ్గించుకుని మొత్తం మానేసి రీతిపూర్వకంగా ఈశ్వరుణ్ణి భజించటానికి ఒక హేతుము ఒక ప్రయోజనము ఒక ఫలము కానక్కర్లా రీతిపూర్వక భజనము అంటే అర్థమైనట్టు తెలుసునండి ఇట్ ఈస్ ఎ జాయ్ టు డూ భజనం ఈశ్వరుణ్ణి భజించుట అది ఆనందం ఇప్పుడు పూర్వమీమాంసులకు ఉత్తరమీమాంసకులకు మౌలికమైన భేదం ఎక్కడంటే కర్మని ఎవళ్ళు వ్యతిరేకించరు పూర్వమీమాంసకులు కర్మని ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు కర్మవాది వేదాంతులు కూడా కర్మని కాదన్నది కర్మయోగం అనేది ఉన్నది కదా తేడా ఏమిటంటే పూర్వమీమాంసకులు అంటారు కర్మ దుఃఖరూపము ఎంత ఫండమెంటల్ ఫండమెంటల్ లెమిట్ అంది ఫే శబ్ది పూర్వమైన మాంసకాశం ఏమంటే కర్మ దుఃఖ రూపము అని వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారు ఎంత దురదృష్టకరమైనటువంటి స్టేట్మెంట్ అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎంత పొరపాటు సిద్ధాంతం అంటే ఇప్పుడు ఒక పెయింటర్ ఉంటాడు పెయింట్ వేస్తాడు అది దుఃఖ రూపము ఓ స్కల్ప్టర్ ఉంటాడు స్కల్పింగ్ చేస్తాడు అది దుఃఖ రూపము అగ్నేయ స్వాహాన్ని మీరు హోమం చేయటం దుఃఖ రూపము సూర్యుడికి నమస్కారం చేయటం దుఃఖ రూపము మరి సుఖం ఎప్పుడు వస్తుంది ఆ ఫలం వచ్చినప్పుడు సుఖం వస్తుంది అని వాళ్ళు మొత్తం ఆ కర్మ కర్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయినారు ఎంత దురదృష్టమవుతుందండి అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అరే మీరు అర్థం చేసుకుంటారా మీకు తెలియకుండా మూర్ఖంగా ఉన్నారు మీరు కర్మలో సుఖము గలదు కర్మలో ఆనందం ఇవ్వగలదు కర్మ ఫలంలో ఆనందం ఉందని నువ్వు అనుక్కుని ఆనందాన్ని భవిష్యత్తులో పెట్టుకుని వర్తమాన కాలంలో దుఃఖాన్ని ఎత్తికెత్తుకోవడం అన్నది ఇది మూర్ఖత్వం తప్ప అది తెలియటట్లేని పని కాదు దెర్ ఈజ్ జాయ్ ఇన్ ది యాక్షన్ నువ్వు సిద్ధాంతంగానే డాక్టరీనల్గానే మిస్టేక్ చేసుకూంటే నోబడి కెన్ హెల్ప్ యూ డాక్టరీనల్గా యాక్షన్ అంటే పెయిన్ఫుల్ Joy is only in the karma-pthala. And in Imam Saka Vajde, Shri Krishna done it. No, no, no, no. You got it all wrong. There is joy in action. That is the most fundamental difference between Imam Saka and Vajramitina. Karmanyeva adhikaraste maha-pthaleshu kadachana. Adhikarante, the technical word, Mimamsaka paramu pthala sambandha. అధికార శబ్దానికి మీమాంసకుల యొక్క పరిభాషలో ఫల సంబంధము అని అర్థం వాళ్ళు మనిషికి సంబంధాన్ని ఫలంతో పెట్టారు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే నో నో రాంగ్ డోంట్ డూ దాట్ సంబంధాన్ని కర్మతో పెట్టుకోవాలి బి అటాచ్డ్ టు ది కర్మ డోంట్ బి అటాచ్డ్ టు ది ఫలం అని చాలా మౌలికమైనటువంటి భేదము కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి భజన చేయడము అదొక కర్మ ఆ కర్మలో జాయ్ దెని ఇజ్ ఆనంద ఈశ్వరుణ్ణి భజించటంలో ఆనందము గలదు ఈశ్వరుణ్ణి భజించుక ఎందు ఒక ఆశీస్సు గలదు ద బ్లెస్సింగ్ మనం అనుకుంటాం బ్లెస్సింగ్ భజనలో బ్లెస్సింగ్ లేదు ఈ భజనకి ఫలం ఎక్కడో సొంతంలోనూ ఎక్కడో తర్వాత వస్తుంది ఉంది బ్లెస్సింగ్ అని మనం అనుకుంటాం ఎప్పుడైతే మీరు బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు భవిష్యత్తులో ఎక్కడో మీరు ఇంకో చోట వస్తుందని పెట్టారో దానికోసం అపూర్వం పుట్టింది ఇది పుట్టింది అది పుట్టిందని ఎప్పుడైతే పెట్టారో వర్తమాన కాలంలో బ్లెస్సింగ్ లేదు బ్లెస్సింగ్లు మీరు వైదే వేసేస్తే ఇంకా బ్లెస్సింగ్ ఏముంటుంది జాయ్ ఏముంటుంది ఆనందమూ లేదు ఆశీస్సు లేదు అన్ని భవిష్యత్తులో మీరు మార్చేశారు కదా ఈశ్వరుడు మీరు మార్చిందని ఆయనేం కాదండి తధాస్థ ఉంటాడు సరే నీకు వర్తమానంలో కర్మ దుఃఖరూపము తథాస్తు ఫలమే సుఖరూపము తథాస్తు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించుటయే ఆనందము అదియే సుఖ అదియే ప్రేమ అది అది ఆనందము ఇంకా వేరే ప్రయోజనము ఫలము అక్కర్లా ఒకళ్ళు వస్తే యాక్షన్ అండ్ రియాక్షన్ మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దానికి ఏదో రియాక్షన్ ఉంటుంది ఆ బూమ్ రేంక్ అవుతుంది మీరు చేసిన యాక్షన్ గరగలా తిరిగి మళ్ళీ మీ మీదకి అది మంచి యాక్షన్ అయితే మంచి ఫలం వస్తుంది చెడు యాక్షన్ అయితే చెడు ఫలం వస్తుంది దట్ ఈస్ ద లా నేచర్ దాంట్లో మీరు చేసేది ఉండదు మీరు చేసేది వర్తమాన కాలంలో కర్మ ఎందు ఆనందము గలదు దానిని మీరు ఆవిష్కరించుకోగలగాలేదు దానికి మీ మనస్సు యొక్క మీ యొక్క అవగాహన అండర్స్టాండింగ్ మీ యొక్క క్లారిటీ ఉంటే సరిపడుతుంది దెర్ ఈజ్ జాయ్ ఇన్ యాక్షన్ భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయాం డెవలప్డ్ కంట్రీ కాలేకపోయాం అన్ని రిసోర్సెస్ ఉండి కూడా మనం కాలేకపోయాం ఇప్పుడు కూడా మనం అయ్యి లక్షణాలు మన దగ్గర లేవు ఎందుకంటే మనము కర్మలో దుఃఖాన్ని చూసి ఫలంలో సుఖాన్ని భోగాన్ని ఫలంలో సుఖాన్ని చూసేటువంటి సమాజంగా మనం ఎప్పుడైతే మిగిలిపోయామో అప్పుడు మనకి డెవలప్ అయ్యేటువంటి ఆ ఛాన్సే లేకుండా పోయింది అంచేతనే మహాత్ముడు చెప్పారు కర్మలో నీవు ఆనందాన్ని చూడు లెర్న్ టు ఎంజాయ్ ద యాక్షన్ దట్ యుర్ డూయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ వాడు కానీ జీతం వస్తే ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడే కానీ చేస్తున్న కర్మని మనం ఎంజాయ్ చేయాలని అనుకోడు పైగా ఈ చేస్తున్న కర్మ దుఃఖరూపమనే అనుకుంటాడు ఆ కారణంగానే మనం పర్మనెంట్లీ డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోయాం ఏనాడైతే సమాజంలో ప్రతి వ్యక్తి తాను చేసే కర్మను తన కర్తవ్య కర్మను ప్రేమించటం ప్రారంభిస్తాడో కర్తవ్య కర్మలో ఆనందాన్ని పొందుతాడో ఆనాడు దేశం ఇక నేను డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది లసొండి కనం ఎందుకుందంటే వాడికి కర్మలో సుఖం ఆనందం ఉండదు వాడికి కర్మ దుఃఖరూపంగా ఉంటుంది వాడికి ఆనందం ఎక్కడ ఉంటుందంటే జీతంలోనే ఉంటుంది అంటే రూపాయల్లోనే ఆనందం ఉంది తప్ప కర్మ చేయటంలో ఆనందం ఉండదు దానివల్లనే వాడు ఆ రూపాయల కోసమే ఎదుర్కొస్తూ ఉంటాడు కర్మ చేయడంటే వాడి చేత కర్మ చేయించాలంటే వాడు రూపాయలు ఇవ్వాలి అప్పుడే చేస్తాయి ఆ సమాజము ఆ వ్యక్తి బాగుపడే ప్రసక్తే లేదు కాబట్టి మళ్ళీ మనం ఈ భగవద్గీత యొక్క బోధలను ఏనాడైతే మనం స్వంతం చేసుకుంటామో అంతవరకు మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం ఏనాడు భగవద్గీతని మళ్ళీ సమాజం అనుభవానికి తెచ్చుకుంటున్నాం భగవద్గీతకి దూరం అయిపోయింది సమాజం ఎంతసేపు కర్మకాండ చేయడమే తప్ప ఈ కర్మ గురించి భగవద్గీత ఏం చెప్తుందని తెలుసుకుందామనే ధోరణే ఎవరికీ లేదు పెద్ద పెద్ద సంస్థలు కూడా కర్మకాండని ప్రమోట్ చేసుకుంటూ పోతారు తప్ప భగవద్గీతను పది మందికి తెలుపు చేద్దామనే ఆలోచనే ఉండదు కాబట్టి చాలా దురదృష్టకరమైనటువంటి సామాజిక స్థితి ఎనివే దట్ ఈ ఆల్ సెకండరీ పాయింట్ సో మెయిన్లీ భజతాం ప్రీతి పూర్వకం మనము చేసే భజనము లో ఆనందము గలదు భజనమునందు ప్రేమ భజనమునందు ఆనందం భజనమునందు ఆశీస్సు ఫలమునందు కాదు ఫలమునందు ప్రేమ తలమునందు ఆశీస్సు ఫలమునందు ఆనందము ఉందని ఎవడైతే అనుకుంటాడో వాడు వాడు సంసారిగానే మిగిలిపోతారు కాబట్టి భజతాం ప్రీతిపూర్వకం అలాగే ఈశ్వరుణ్ణి భజించాలి భజిస్తే ఏమిటవుతుంది బుద్ధియోగం దదాలి నేను బుద్ధియోగమును ఇస్తాను ఎటువంటి బుద్ధియోగము కమ్ బుద్ధియోగం అటువంటి బుద్ధియోగం అంటే ఏమయాకితే దేని వల్లనైతే వారు ఆ భక్తులు ఈ విధముగా భించు వారు నన్ను చేరుకునేదారు నన్ను చేరుకుంటారు సో బుద్ధియోగమునిచ్చుట ఈశ్వరుని చేరుకొనుట అనే రెండు విషయాల్ని మనం గమనించాల్సి ఉంటుంది బుద్ధియోగము ఇవ్వడం ఏమిటి బుద్ధిస్తే సరిపడుతుంది కదా అంటే చూడండి బుద్ధి పరమేశ్వరుడు సకల ప్రాణులకు ఇచ్చి ఉన్నాడు క్రిమి కీటకాలు మొదలుకునే బ్రహ్మదేవుడు సృష్టికర్త వరకు కూడా బుద్ధిని ఇచ్చి ఉన్నాడు సృష్టికర్తకు ఉండే బుద్ధిని మహత్తత్వము అంటారు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ క్రిమికి కీటకానికి కూడా బుద్ధి ఉంటుంది కాబట్టి బుద్ధి ఇవ్వక్కర్లా ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు బుద్ధి ఇవ్వడం కాదు బుద్ధి యోగమును ఇచ్చి ఉంటాడు సో ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు ఉంటుంది ప్రొఫెసర్ ఉంటాడు బుద్ధి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు బుద్ధి ఉంటుంది ప్రతి వాడికి బుద్ధి ఉంటుంది కానీ బుద్ధి యోగం ఉండదు బుద్ధి ఉండడం వేరు బుద్ధి యోగం ఉండడం వేరు బుద్ధి కనుక ఈశ్వరుని దగ్గరికి తీసుకువెళ్ళేది యోగం ఉంటే ఈశ్వరునితోటి కమ్యూనియన్ ఉంటా ఈశ్వరునితో ఐక్యం చేసేది ఐక్యం ఫైనల్ ఈశ్వరుడి దగ్గరకు తీసుకువెళ్ళేది లేదా ఈశ్వరాభిముఖుని చేసేది ఈశ్వరుని వైపు మన దృష్టిని మన గమనాన్ని పెట్టేది మనం సంసారాభిముఖంగా పోతూ ఉంటాం మన దారిని నవల్చి ఈశ్వరాభిముఖముగా ఏ బుద్ధి చేస్తుందో ఈశ్వరుడు దగ్గరకు ఏ బుద్ధి తీసుకుపోతుందో ఫైనల్గా ఈశ్వరుల్లో ఐక్యం అయ్యి ఇట్లా ఏ బుద్ధి మనకు సహకరిస్తుందో అటువంటి బుద్ధికి ధియోగము అంటే ప్రతి బుద్ధియోగము అంటే లైక్ కర్మయోగ కర్మ ప్రతి ప్రాణి చేస్తూ ఉంటుంది ప్రతి మానవుడు కర్మ చేస్తూ ఉంటాడు కర్మ కాదు పాయింట్ ఏ కర్మని ఏ విధంగా చేస్తే అది మనల్ని ఈశ్వరుడి వద్దకు తీసుకుపోతుంది అది కర్మయోగ అదేవిధంగా బుద్ధియోగ సో ఒక గీతలో కర్మయోగమా భక్తి యోగమా జ్ఞానయోగమా అని మీమాంస జరుగుతుంది చర్చ అప్పుడు ఓ మహాత్ముడు చెప్పాడు ఆ మూడు కూడా కాదన్నాడు కర్మయోగం కాదు జ్ఞానయోగం కాదు భక్తి యోగం కాదు మరి ఏ యోగమయ్యా గీత అంటే అంత యోగమే గీత అంటే యోగమే ఏ యోగమయ్యా అంటే బుద్ధి యోగమే మొత్తం అంత యోగమే అనదగ్గ అనదగ్గ కాంటెస్ట్లు నాకు రెండు కనపడ్డాయి ఒకటి గీత గీతలో ముట్టుకుంటే యోగం మీరు గీత పుస్తకం ఇలా ఇలా ఆడిస్తే జల జల జల జల యోగాలు రాలి అంత యోగమే అదొకటి తర్వాత ఆస్ట్రాలజీ వాళ్ళని టచ్ చేస్తే యోగం అంటారు మంచి యోగం దండయోగం ఈ యోగం ఆ యోగం అంత ఎన్ని యోగాలు వాహన యోగం వాహన యోగం వెళ్ళాడు వెళ్ళి చేయించుకుని నాకు ఏ యోగం ఉందో చెప్పండి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ యోగం ఉందో చెప్పండి అన్న అంటే చేయి చూసి నీకు వాహన యోగం ఉందో అయినా చెప్పాడు వాహన యోగం అంటే పిల్లలు కొత్త కారు కొనుక్కుంటావు అని కొత్త కారు కొనుక్కుంటావని చెప్పడు ఆయన వాహన యోగం ఉందని చెప్తాడు నువ్వు అమ్మాయిని పెళ్ళాడుతా ఉండవు వివాహ యోగం ఉంది అంటాడు నీకు ఏదో బోనస్లో ఏదో డబ్బు వస్తుంది అండవు ధన యోగము గలదో ఉంటుంది ప్రతిదానికి ఒక భాష ఉంటుంది కంప్యూటర్కి భాష ఉండలేదా అలాగే దీనికి భాష వాహన యోగము గలదు అని చెప్పి వీడు అనుకున్నాడు నాకు ఎప్పుడో డబ్బులు ఏవో వస్తాయి బోనస్లో ఏవో బోనస్లో లాటరీలో ఏవో వస్తాయి రెండు లక్షలో మూడు లక్షలో పెట్టి నేను కాని అదేదో రాబోతోంది అని కోపం సంతోషపడుతో హడావిడావిడిగా వచ్చేస్తూ దాంట్లో ఆ కంగారులో వెనకాల నుంచి వచ్చే సైకిల్ మీద ఉన్నాడు వెనకాల సైకిల్ మీద ఉన్నాడు అయితే నడుస్తున్నాడు వెనకాల నుంచి వచ్చి ఆటోని వీడు చూసుకోలేదు వాడు వీడికి టక్కర్ ఇచ్చాడు టక్కర్ ఇస్తే రోడ్డు అడ్డంగా పడిపోయాడు చెయ్యో విరిగింది అప్పుడు వన్ వచ్చి వీడిని దాంట్లో ఎక్కించి హాస్పిటల్లో పారించాడు పాలిస్తే ఈ ఆస్ట్రాలజీ తెలిసింది ఒరలాడ తెలిసి అయ్యో పాపం ఫ్రెండ్కి దాని చూడ్డానికి వెళ్ళాడు ఏమండి పంపులు గారు వాహన యోగం ఉందన్నారు ఇదే ఇదే అంటే వాహన యోగం అంటే కరెక్టా నువ్వు అంబులెన్స్ ఎక్కి వెళ్ళేవా అదే వాహన యోగం అంటే నా సైకిల్ మీద పోవాల్సిన వాడివి అంబులెన్స్లో వెళ్ళేది పైగా నువ్వు ఎక్కిన వాహనం వస్తుందంటే అందరూ దారి పక్కకు తప్పక నీకే దారిచ్చేస్తారు అదే వాహన యోగం అంటే కాబట్టి ముట్టుకుంటే యోగం సో ఎన్ని యోగాలు అంటే చెప్పలేనన్ని యోగాలు అని గీతలో సో కమ్మింగ్ బ్యాక్ టు ది పాయింట్ గీతలో ఏ యోగము అని పండితులు విచారం చేసుకున్నారు చేసుకుంటే ఓ వచ్చి ఈ యోగాలు ఏం కాదయ్యా కర్మయోగం బుద్ధి జ్ఞాన యోగం మత్య ఇవేం కాదు గీతలో ఒకే ఒక యోగము కలదు అది బుద్ధి యోగము దేవుడి దగ్గరికి ఏ యోగం చేరుస్తుంది కర్మయోగమా జ్ఞానయోగమా భక్తి అవేమీ కాదు బుద్ధి యోగము నిన్ను దేవుడి దగ్గరికి చేరుస్తుంది దామి బుద్ధియోగం తం ఏ మాముపయాితే సో బుద్ధౌ శరణమంది కృపణా ఫలహేతవహ అనే సాంఖ్యయోగంలో నువ్వు కర్మని నేను శరణం కర్మని పట్టుకోవాలా జ్ఞానాన్ని పట్టుకోవాలా భక్తిని పట్టుకోవాలంటే బుద్ధిని పట్టుకోవాలి బుద్ధౌ శరణమన్విచ్ఛ కర్మజ బుద్ధియుక్త ఫలం చెక్వా మనీషిణ సో బుద్ధియోగము అయితే మరి కర్మయోగం ఇవన్నట్లు చూడు నీకు బుద్ధియోగము కనుక నీలో ఉంటే నువ్వు చేసే కర్మ కర్మయోగం అయిపోతుంది నీ యొక్క ఫలంపు జ్ఞానయోగం అయిపోతుంది జ్ఞానయోగం అంటే వివేక జ్ఞానయోగం నీకు వచ్చేటువంటి బుద్ధి నుంచి పుట్టే ప్రత్యయము అది వివేక జ్ఞానయోగం అయిపోతుంది మీ మనస్సులో కలిగే ప్రీతి భావన భక్తి యోగం అయిపోతుంది మీకు ఉండాల్సింది బుద్ధియోగం బుద్ధియోగం ఉంటే అన్ని శక్తి అవుతాయి బుద్ధియోగం లేకుండా కర్మ బంధహేతు అవుతుంది భక్తి కూడా బంధిస్తుంది వీడు చదువుకునే చదువు జ్ఞానమని వీడు అనుకుంటాడు బుద్ధియోగం లేని చోట జ్ఞానము కూడా సంసారానికి పనుకొచ్చి జ్ఞానం అవుతుంది ఆత్మానాత్మ వివేక జ్ఞానం మాత్రం కాజాలదు కాబట్టి బుద్ధియోగము ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బుద్ధియోగం అంటే ఏమిటి బుద్ధి ఈశ్వరాభిముఖమైతే అనే బుద్ధియోగం బుద్ధి ఈశ్వరాభిముఖం కావాలి ఎందుకంటే మనిషి జీవితము బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది బుద్ధింతు సారథిం బుద్ధి సారయతి అశ్వాన్ ఇది సారథి ఈ ఇంద్రియములు అనే గుర్రములవి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పది గుర్రాలు వల్లండి ఇప్పుడు ఐదు గుర్రాలు వేడి ఎన్నో కొన్ని సంఖ్య సంఖ్యలే ఉంది కాబట్టి ఈ ఇంద్రియములే మనల్ని సంసారంలో ముందుకు నడిపిస్తూ ఉంటాయి ఆ ఇంద్రియములను ఇంద్రియములనే గుర్రములను నడిపించే సారథి ఎవరు సారథి అశ్వాన్ ఇది సారథి గుర్రాలను నడిపించే సారథి బుద్ధి బుద్ధి సారథి బుద్ధి కాబట్టి బుద్ధిలో యోగం ఉంటే అంటే బుద్ధిలో ఈశ్వరుడు ప్రవేశిస్తే అది బుద్ధియోగం అవుతుంది అప్పుడు మిగతావన్నీ సెపరేట్ అయిపోతాయి కాబట్టి మనము బుద్ధియోగాన్ని మనం అర్థం చేసుకుని బుద్ధియోగము అనే మాటను అర్థం చేసుకుని మన బుద్ధిని ఈశ్వరాభిముఖంగా మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది దాని పేరే బుద్ధియోగము సో భగవానుడు నేను ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను నేను సంపదలు ఇస్తాను భోగాలు ఇస్తాను స్వార్థం ఇస్తాను అని అంటాం లేదా అని ఏమంటున్నాంటే బుద్ధియోగం దాదాపు గీత తీరు గీత సందర్భాలకు ఎంత తేడా ఉందో పుత్రుడు కావస్తే పుత్రుడు ఇస్తాను డబ్బు కావలిస్తే డబ్బు ఇస్తాను భోగాలు కావలిస్తే భోగాలు ఇస్తా ల్యాండ్ కావస్తే ల్యాండ్ ఇస్తా వాహనం కావస్తే వాహనం సో బుద్ధియోగం దదామి చూడండి బుద్ధియోగం అంటే ఏమిటో మీకు చెప్తాను ఈశ్వరాభిముఖమైన బుద్ధి అంటే మీకు అనిపించవచ్చు ఇప్పుడు ఈ టీవీలోనూ అక్కడ కూడా ఈ వాద వివాదాలు వస్తాయి అక్కడ ఒక ఆయన ఏమో దేవుడి పక్షాన్ని వాదిస్తూ ఉంటాడు ఇంకొక ఆయన దేవుడికి వ్యతిరేక పక్షాన్ని వాదిస్తూ ఉంటాడు ఏమో లేడనో లేకపోతే ఈ కర్మకాండనవసరమనో బట్టి భజన వేస్తాను ఏదో వాదిస్తూ ఉంటాడు ఎవరు ఇంకొక ఆయన నువ్వే ఓడవ కాదనడానికే ఇది డెమోక్రాటిక్ కంట్రీ కదా మేము ఈశ్వరుని ఆరాధించుకుంటాం నువ్వే ఓడవ కాదనడానికే ఇంకొక ఆయన ఉంటాడు ఇప్పుడు మనం ఏమనుకుంటాము ఇది బుద్ధి యోగము అదేమో వ్యతిరేకము అని అనుకుంటాము కాదు ఎందుకంటే అలాగంటే పొరపాటు ఎవరైనా చేస్తారేమోనని నేను ఆ టాపిక్ తీసుకొచ్చాను ఎందుకంటే భాగవతంలో ఏమని చెప్పారంటే వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటున్నారు ఇద్దరు వీడేమో దేవుడు ఉన్నాడు అని అంటాడు వాడు దేవుడు లేడు అంటాడు వీడు దేవుడు ఉన్నాడని నేను ప్రూవ్ చేస్తాననే పెద్ద పాండించా ఉంటాను వీడు చూపిస్తూ ఉంటాడు వాడు దేవుడు ఎవరంటే దేవుడు లేడు అనే వాడికి బలం ఎక్కువ నాస్తికుడికి బలం ఎక్కువ ఎందుకంటే వాడికి ప్రత్యక్షము అనుమానము వాడి పక్షాన పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాడికి బలం ఎక్కువ కనుక వాడు కనుక కొంచెం నోరు గట్టిగా ఉన్నవాడైతే వాటితో వాదించి నిలబడ్డం కష్టమే అయినా కూడా వాదించే ప్రయత్నం చేస్తూ దేవుడు ఉన్నాడు అని ఈయన వాదిస్తున్నాడు దేవుడు లేడు అని వాడు వాదిస్తున్నాడు బుద్ధియోగి ఏం చేస్తాడు బుద్ధియోగము గలవాడు ఏం చేస్తాడు ఈ వాదంలో పాల్గొంటాడు అంటే పాల్గొని మరి బుద్ధి యోగం అంటే ఏంటి ఇక్కడ వాదిస్తున్నాడు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడే వాడి ఎందుకు బుద్ధి కలదు దేవుడు లేడని వాదిస్తున్నాడు వాడి ఎందు కూడా బుద్ధి కలదు దేవుడు ఉన్నాడని వాదించి వాడి దగ్గర ప్రాణశక్తి ఉన్నాయి అలాగే దేవుడు లేడని వాదించి వాడి ఎందుకు కూడా వాగింద్రియము ప్రాణశక్తి ఉన్నాయి ఓహో ఆ ఈశ్వరుడు ఇద్దరు కూడా బుద్ధి రూపంగా రాణశక్తి రూపంగా ప్రకాశిస్తున్నాడు అని ఎవడు దర్శిస్తాడో వాడే బుద్ధియోగము గలవాడు కాబట్టి నాస్తికుడికి వ్యతిరేకంగా ఆస్తికుడి పక్షాన్ని చేరి వాదించి బుద్ధియోగము గలవాడు కాదు ఉపద్రష్ట సాక్షిగా ఉంటూ ఏ పక్షాన్ని భజించకుండా ఉదాసీనుడుగా ఉన్నవాడే ఇదు ఇదు ఆసీన ఇద్దరికి ఉన్న లెవెల్ ఒక లెవెల్ పైన వీళ్ళిద్దరూ ఇంత బాగా ఆజ్ఞవంతి చేస్తున్నారు వాళ్ళిద్దరిలోనూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క మహిమ బుద్ధి రూపంగా వాగేంద్రియ రూపంగా అంటే విజ్ఞాన శక్తి రూపంగా ప్రాణశక్తి రూపంగా ఎంత బాగా ప్రకాశిస్తోంది అని దర్శిస్తాడు చూసారా వాడు బుద్ధి యోగి ఒకప్పుడు నాస్తికుడు బాగా వాదించాడు ఆహా ఈశ్వరుని విభూతి వీధిలో ప్రకటమైందిరా వీడి బుద్ధి ఎంత చక్కగా పనిచేస్తుంది వీడి వాగింద్రియము ఎంత బలంగా పనిచేస్తుంది అని దాని ఎందు కూడా ఈశ్వరుని ఎవరు దర్శిస్తాడో అది బుద్ధియోగం కాబట్టి బుద్ధియోగము అంటే ఈశ్వరుడు పక్షాన్ని చేరి అనీశ్వర పక్షానికి విరుద్ధంగా వాదించటము బుద్ధియోగం అని అనుకోవద్దు అలాగంటే పొరపాటు చేసే అవకాశం ఉంది కనుక నేను దాన్ని మెన్షన్ చేశాను ఏది బుద్ధియోగము కాదు అనే దాని చెప్పాను తర్వాత మనిషి జీవించే సందర్భంలో ఈ బుద్ధియోగము అనేది అది చాలా ప్రాక్టికల్గా మనకు అనుభవానికి రావాలి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు మట్టిలో ఆడుతూ ఉంటాడు ఆడుతుంటే తల్లి వాడిని తీసుకొస్తుంది వాడి ఏడవడం ప్రారంభిస్తాడు తల్లి తీసుకొస్తే వాడు సంతోషించడం నవ్వడం ఏరుస్తాడు అయినా కూడా తల్లి విడిచిపెట్టకుండా తీసుకొస్తుంది లాక్కొస్తుంది తర్వాత బాత్రూంలోకి తీసుకెళ్ళి వాడిని ఇళ్ళు పోసి వాడి ఒంటికి సబ్బు పెట్టి తోమి వాడిని శుద్ధి చేస్తూ ఉంటుంది అలా చేస్తూ శోధనము అంటారు శుద్ధి చేస్తూ ఉంటుంది వాడిని అలా చేస్తున్నంతసేపు వాడు ఏడుస్తూనే ఏడవడమే కాదు ప్రతిఘటిస్తూ కూడా ఉంటాడు చేస్తున్నంతసేపు వాడు ఏడుస్తున్నా ప్రతిఘటిస్తున్నా కూడా పట్టించుకోకుండా తల్లి ఏం చేస్తుంది శోధనాన్ని చేస్తూనే ఉంటుంది వాడు ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లవాడు తల్లి చేసేటువంటి శోధనమును వాడు సంతోషించాల్సింది పోయి ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే బుద్ధి యోగము లేనివాడు గంట చిన్నపిల్లలకి బుద్ధిది కాసమే ఉంటుంది అదేవిధంగా మనము సంసారంలో జీవిస్తూ ఏదైనా దుఃఖం వచ్చినట్లయితే మనం ఏమనుకుంటాం ఈ దుఃఖము ఈ శత్రువు వల్ల వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చిందని అనుకుంటాడా ఎవరైనా సుఖము డివైన్ దుఃఖము ఈక్వల్లీ డివైన్ సుఖం వచ్చిందనుకోండి లాటరీ తగిలిందనుకోండి ఆ గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు బ్రెజిల్ వాళ్ళు ఫుట్బాల్ నెగ్గితే గాడ్ ఈజ్ బ్రెజీలియన్ ఇటలీ వాళ్ళు ఫుట్బాల్ నెగ్గితే గాడ్ ఈజ్ ఇటాలియన్ ఇలాగా సో ఏదైనా లాటరీ తగిలితే గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడా అంటే ఏమంటాడు ఈ దుఃఖం వీడి మూలంగా వచ్చింది పూర్వం చెడ్డ వార్త తీసుకొచ్చిన తల తీసేసి వాడ రాజు అది జైల్లో పడేయండి రా వార్త మోసుకొస్తాడు వార్తాహరుడు ఆ వార్త వీడికి ఇష్టం ఉండదు ఆ వార్త ఇష్టం ఉండకపోతే వాడు జైల్లో పడేయండడు ఆ వార్త తీసుకొచ్చింది మంచి వార్త అనుకోండి వాడికి మెడలో ఉన్న హారం తీసి ముత్యాహారం తీసి వాడికి ఇస్తాడు నేను చూసాను ఎటువంటి కథలు విన్నారు కదా మీరు వార్తాహరుడు ఏం చేస్తాడండి వాడేం చేస్తాడు మహారాజు గారు రాణి ప్రసవ వేదన అవుతోంది ఆ ప్రసవం ప్రసవిస్తున్నాను శిశువును ఆ వార్త కోసం ఆయన వేచి ఉన్నాడు ఎలా వేచి ఉంటాడు ఇటు అటు అటు ఇటు ప్రచారం చేస్తూ వేచి ఉన్నాడు ఈ లోపల ఒక దాసి వార్తను పట్టుకొచ్చింది ఇప్పుడు ఆ దాసి కనుక కొడుకు పుట్టాడని చెప్తే మెడలో ఉండే హారం వేస్తాడు కూతురు పుట్టిందని చెప్తే కట్టి తీస్తాలు తీసేస్తాడు క్యా బాధ ఆ దాసి ఏం చేస్తుంది కొడుకు పుట్టాడంటే ఆమె గొప్పతనమే ఉంది కూతురు పుట్టిందంటే ఆమె తప్పే ఉంది పోనీ ఆ పని ఉంటే ఆ రాణి గర్థాలు తీసేస్తుంది మనుషులు ఇలాగే ఉంటారు వీడి శత్రువు అని అని అనుకుంటాడు వీడు మనకి శత్రువులు ఎవ్వళ్ళు లేరు వార్తాహరులే ఉన్నారు తప్ప శత్రువులు ఎవళ్ళు లేరు ఆ దుఃఖము మనకి ఈశ్వరం నుంచి వస్తుంది వీడు మోసుకొచ్చివడే వీడి ప్ర వీడి ప్రమేయం ఏం లేదు వీడి పార్టిసిపేషన్ ఏం లేదు ఆ దుఃఖం ఈశ్వరు నుంచి వస్తుంది సుఖం ఏ ఈశ్వరం నుంచి వచ్చిందో దుఃఖం కూడా అదే ఈశ్వరం నుంచి వస్తుంది కాబట్టి సఫరింగ్ ఈజ్ ఆల్సో డివైన్ అలా తెలుసుకోవడము బుద్ధియోగము తర్వాత ఈశ్వరుడైనా దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాడు సుఖాన్ని ఎందుకు ఇచ్చాడు దుఃఖాన్ని ఇస్తున్నాడు దుఃఖం ఎందుకు ఇవ్వాలి మనం ఏం చేస్తాం దుఃఖం వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం దుఃఖాన్ని ప్రతిఘటిస్తాము ఇది రావడానికి వీర్లేదు అనే మానసికమైన ప్రతిఘటన రెసిస్టెన్స్ ఉండబట్టే మీకు ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్న చోట రిసెంట్మెంట్ ఉంటుంది అంటే దాని మీద శత్రు భావన ఉంటుంది దుఃఖం రాకూడదు దుఃఖం ఎవరి వచ్చింది ఏదో వాడి వల్ల వచ్చింది డైరెక్ట్లీ అని ఇండైరెక్ట్లీ వాడు శత్రువు లేకపోతే ఫలానా వ్యవస్థ వల్ల ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల వీళ్ళు వీటికి దుఃఖం వచ్చింది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ చెడ్డది అది నాశనం అయిపోవాలి లేదా ఫలానా గ్రహం వల్ల దుఃఖం వచ్చింది కాబట్టి ఆ గ్రహం చెడ్డది శని గ్రహం వల్ల దుఃఖం కాబట్టి శని గ్రహము చెడ్డది